సంకీర్తన నూట పని లేదు పాట లేదు భ్రమించి వీడుమా మా మనసెల్ల చక్కగొని మాధవ గోవిందుడు పూచిన మాని కింద పోటీ పెట్టుక తానుండి ఏచి పిల్లగోవిటికే వీడు తాచి తన రాగాలకు తానే చొక్కి రేపల్లె చూచి చూచి బొమ్మలార్చి చూడవే వీడు పనిలేదు పాటలేదు లేదు భ్రమించి వీడు మా మన శిల్ల చక్కగొని మాధవ గోవిందుడు కాలిపై కాలు వేసి కడుమువ్వంక నొరగి వేలి ఉందరాలు చూపి వేసాల వీడు నీల మేఘపువర్ణుడై నెమలి చుంగుల పాగ తూలియాడ తలవూచి దొడ్డవాడే వీడు పని లేదు పాట లేదు భ్రమించి వీడు మనసెల్ల చక్కగొని మాధవ గోవిందుడు సీతాంబరము గట్టి పెను చేతుల చక్రాల చలగి వీడు ఈతల శ్రీ వెంకటేశ్వరందరికి రూపు కాతరాన కూడినాడు గబ్బిగజ వీడు పని లేదు భ్రమించి వీడు మా మనసెల్ల చక్కగొని మాధవ గోవిందుడు మాధవ గోవిందుడు